ూటి శీల సాధన శ్రీమహాగాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపర్య వందే గురు పరంపరా ఓం భద్రం కర్ణే శృంగామదేవాద్రం పశ్యేమాక్ష స్థిరైరంగైస్తుషేమేతాయుస్తింద్రో వృద్ధశ్రవాహ స్వస్తిన పూషా విష్వేదా స్వస్తినస్తా అరిష్టమే స్వస్తినో బృహస్పతిర్ద్యాతుం శాంతి శాంతి శాంతి బ్రహ్మవేదమృతం పురస్ బ్రహ్మ పశ్చాద్్రహ్మ దక్షిణతరే అధశోర్ధ్వం ప్రసృతం బ్రహ్మై విశ్వదం వరిష్టం బ్రహ్మవ ఉత్తలక్షణమిదం పురస్థాత్ అగ్రే అబ్రహ్మవ అవిద్యా దృష్టి ప్రతి అవభాసమానం అని అక్కడ సో అజ్ఞానము యొక్క ప్రభావంచే భేద దృష్టికి అలవాటు పడిపోయి ఉన్నటువంటి వాళ్ళకి ఎదుర్కొండగా తూర్పు దిక్కి చేసి చూసినా ఎటు చూసినా భేదమే కనపడుతుంది తప్పిస్తే వాళ్ళకి సర్వవ్యాపకమైనటువంటి ఆ పరమేశ్వర స్వరూపము కానరాదు సో ఇప్పుడు ఉదాహరణకి మీరు ఇటు కేసు చూశారనుకోండి చూస్తే అందరూ మనుష్యులే ఉన్నారు మనుష్యత్వ మాత్రంగా మీరు గుర్తించగలిగితే అది చాలా గొప్ప విషయం కానీ ఆ గుర్తింపు రావటానికి ఆ చాలా గొప్ప తపస్సు చేసిన అయి ఉన్నారు ఎందుకంటే మనం మనుష్యుల్ని మనుష్యులుగా కాకుండా అనేక రకాలుగా విభాగం చేసి చూడటానికి అలవాటు పడుతున్నాం ఉదాహరణకి మీరు బజార్కేసి చూశారనుకోండి దేర్ ఇస్ సెల్ఫ్ మనకి ఏమనిపిస్తుందంటే మన వాడు ఎవడైనా ఉన్నాడే ఇక్కడ ఈ బజార్లో ఎవడైనా మనకి కావలసిన వాడు ఉన్నాడని కూడా వీడు మనవాడు మన మీద మనకి శత్రుత్వం గలవాడు ఎవడైనా కూడా ఉండొచ్చు అంతమందిలో వీడు మనకి శత్రువు వీడిని మనం వి షుడ్ అవాయిడ్ దిస్ గైడ్ అండ్ ది రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ న్యూట్రల్ ఉదాసీనంగా సో ఈ విధంగా మనము అసలు జగత్తుని చూడడం మనకి చేతు కాదు మనము వి సి ది ఎంటైర్ వరల్డ్ త్రూ ది నెట్ ఆఫ్ అవర్ డిజైర్స్ అండ్ ఫియర్స్ త్రూ ది నెట్ ఆఫ్ అవర్ లైక్స్ అండ్ డిస్ లైక్స్ దెడ్ ఫార్ మనకి మన మనసులో ఉన్నటువంటి ఆ పెద్ద బర్డేను ఒకటి క్యారీ చేస్తూ ఉంటాం దానికి ఆ కండిషనింగ్ ఒకటి ఉంటుంది ఆ కండిషనింగ్ ప్రకారంగానే మనం చూస్తాం కానీ వాట్ ఈస్ బేర్ వాస్తవంగా మనం ముందు కనపడుతున్నది చూడటం మనకి చేస్తారు ఉదాహరణకి మనం కేవలం మనుష్య మాత్రుణ్ణి మనం చూడలేము దాని ఏదో జడ్జి చేయాలి ఎరి స్పార్సం చేయకుండగా ఏదో ఒక డెఫినేషన్ ఇవ్వకుండగా కేవల మనుష్య మాత్రుణ్ణి చూడడం మనకి చేత ప్రాణి మాత్రమును చూచుట మనకి చేత రాణి మాత్రమును చూడగలిగితే సత్తా మాత్రమును చూడగలిగితే అదే బ్రహ్మ అంటే మీరు సత్తా మాత్రాన్ని చూడాలంటే దాంట్లో పాజిటివ్గా చేయాల్సిందే ఉండదు కేవలము ఈ భేద దృష్టిని నిరాకరించడం అలవాటు చేసుకోవాలి నేను ఎంతో పెద్ద పెద్ద విద్వాంసులు ఎరుగుతున్నాను వేదాంత శాస్త్రాన్ని ఈ మూల నుంచి అమూల దాకా తలకిందులుగా అప్పచెప్పగలిగిన విద్వాంసులు సో సర్వం కల్విదం బ్రహ్మ అనే దాని మీద ఉపన్యాసం పెడితే గంటసేపు ఉపన్యాసం చెప్పగలుగుతారు చాలా గంభీరమైన శైలిలో పాండిత్య ప్రకర్షణ ప్రకటిస్తూ చెప్తా అంతా అయిపోయిన వీళ్ళందరూ మనవాళ్ళే అని అన్నట్లయితే ఆ ఏమిటండో అందరూ మనవాళ్ళేలా అవుతారు మన పూర్వీకులు ఏర్పరిచిన పద్ధతి ఒకటి ఉంది కదా అని సో ఈ విధంగా ఇప్పటి వరకు చెప్పిన సత్యాన్ని తానే త్రోసిపుచ్చి మనుషులు ప్రవర్తిస్తారు లేకపోతే మరి పెద్దలు ఏర్పడించిన సిద్ధాంతం ఒకటి ఉందనో లేకపోతే ఇంకా మనం మనం ఉన్నటువంటి పరిస్థితిలో అంత ఉన్నతమైన సత్యం మనకక్కడ అందిందండి అనో ఏదో రకంగా ఆ సత్యానికి మనకి మధ్యలో ఒక గోడని నిర్మాణం చేసుకుని మన అజ్ఞానంలో మనం కూర్చుండిపోవటం దీనికి మానవుడు అలవాటుపోతుంటారు దాంతో బ్రహ్మవేదం అమృతం పురస్థాత్ అనేటువంటి దర్శనము చాలా కఠినమైన విషయం కఠినమంటే ఎంత మాత్రమే ఆ కండిషనింగ్ ఆ బర్డెన్ ఏదైతే మనం క్యారీ చేసే బర్ధన్ ఏదైతే ఉన్నదో ఆ బర్డెన్నని ప్రక్కన పెట్టడం జాతనం వాళ్ళు మీరు కొండెక్కి వాడు బరువులు మోగి పట్టుకెళ్ళకూడదు కొండ మీద ఎవరెస్ట్గా ఎక్కడికో అనుకోండి వాడు బోడని బరువులన్నీ పట్టుకుని ఎవరెస్ట్ ఎక్కుతాడంటే వాడు ఏమి ఎక్కుతానండి ఆ విధంగానే ఆ సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానము వైపుకి మనం వెళ్తున్నప్పుడు ఈ డిస్టార్షన్స్ ఈ మనస్సులో ఉండేటువంటి లైక్స్ రాగద్వేషాలు మీకున్నటువంటి భాంతులు భయాలు ఇవన్నీ కూడా మోసకుపోతాను నేను ఇవన్నీ తోటి బాటే నాకు బ్రహ్మజ్ఞానం కలగాలంటే క్యా బాత్ హే హట్ విల్ బి పాసిబుల్ కాబట్టి సకల భేద దృష్టిని నిరాకరించి కేవలము ప్రాణ మాత్రమును ప్రాణశక్తి మాత్రమును దర్శించటం చేతమైనట్లయితే సర్వత్రా బ్రహ్మయే ఉన్నది బ్రహ్మ తప్పింది అసలు లేనే లేదు సో మీరు ఉదాహరణకి మీరు గమనించండి ఒక నేను ఎక్కడో చదివాను ఒక లీటర్ లీటర్ సీ వాటర్ సముద్ర జలాన్ని తీసుకొస్తే దాంట్లో టెన్ మిలియన్ ప్రాణులు ఉంటాయట కౌంటు చేస్తే ఆ కౌంట్ చేయడం కూడా ఒకటి రెండు మూడు అని కాకుండా యాజ్ ఏ గ్రూప్ మెషీన్తో కౌంట్ చేస్తారు ఆప్టికల్ మెషీన్స్ ఉంటాయి సో ఆప్టికల్ మెషీన్ ఏం చేస్తుందంటే ఇట్ ఫోకసెస్ ఎ పెన్సిల్ ఆఫ్ ఎ బీమ్ ఆఫ్ లైట్ అది రిఫ్లెక్ట్ చేసినప్పుడు హౌ మెనీ పాయింట్స్ ఆర్ రిఫ్లెక్టింగ్ అని ఆ పాయింట్స్ని కౌంట్ చేసి సో ఆ విధంగా ఇట్ ఇట్ మెన్షన్స్ ది నెంబర్ మెషీన్లో కౌంట్ చేయగలుగుతారు కానీ మీరు కంటితో చూసి కౌంట్ చేయడం సంభవం కాదు సో so, 10 మిలియన్ లైఫ్ ఫార్మ్స్ ఉంటాయి అక్కడ కాబట్టి ఆ చిత్రం ఏంటంటే నాకు అనిపిస్తుంది ఇందకు గ్లాస్ ఆఫ్ వాటర్ ఇందటి వన్ లీటర్ ఆఫ్ వాటర్ టెన్ మిలియన్ జీవులు ఉన్నారు అని నేను అనుకోవట్లేదు నాకు అలా అనిపించదు నాకు ఏమనిపిస్తుందంటే ఒకే వ్యాపకమైన జీవతత్వం ఉన్నట్టు అనిపిస్తుంది అనిపిస్తే మిలియన్ జీవులు ఉన్నారు అని నేను అనుకోవట్లేదు టెన్ మిలియన్ జీవులు ఉన్నారు వీళ్ళందరూ పూర్వ జన్మలో ఏదో చేశారు అంటే ఇప్పుడు ఇలా పుట్టారు ఇప్పుడు ఏదో చేస్తున్నారు రేపటి వీళ్ళు ఇంకోలా పుట్టారు ఈ దీస్ ఇస్ ఆల్ అనదర్ కైండ్ ఆఫ్ డిస్కషన్ ఐ కుడ్ క్లియర్లీ సీ దట్ వన్ యూనివర్సల్ లైఫ్ ఫోర్స్ మేనిఫెస్టింగ్ ఆల్ త్రూ దట్ వన్ లీటర్ ఆఫ్ వాటర్ కావాలి వన్ లీటర్ ఆఫ్ వాటర్ అలా ఉంటే మీరు సముద్ర జలంలో ఎంత జీవ శక్తి ఉన్నదో మీరు ఊహ కూడా చేయలేరు అక్కడ ఉన్నది జీవులు కాదండి జీవశక్తి సో అదంతా కూడా ఆ జీవశక్తి ఆ ప్రాణశక్తి ఇదంతా కూడా పరబ్రహ్మ యొక్క గొప్ప విభూతి అలాగే మీరు బజారు చూసినట్లయితే ఎంత అద్భుతమైనటువంటి శక్తి విజ్ఞానశక్తి ప్రాణశక్తి మనుష్య రూపంగా పశురూపంగా పక్షి రూపంగా దర్శనమిస్తున్న మీరు ఆలోచించి చూడండి ఒక్కొక్క మనిషి ఉన్నాడంటే వాడు ఎన్ని మోసాలు చేయగలుగుతాడు ఎన్ని దొంగకపోతూ చెప్తున్నాడు ఎంత ప్రజ్ఞని చూపించేస్తున్నాడు ఎంత క్రియేటివిటీ చూపిస్తున్నాడు అట్ ది సేమ్ టైం సో సో మెనీ వేస్ ఆ విజ్ఞానశక్తి ప్రాణశక్తి ఆ మనిషిలో ప్రకటన అవుతూ ఉంటుంది సో మనం ఆ పైపై కనపడేటువంటి రాగద్వేషాలు తర్వాత ఈ తరంలో అయిన డెఫినేషన్స్ ఏమో ఇచ్చి ఆ వర్ణము వర్ణం అంటే రంగు అర్థం సో వీడు తెల్లవాడు వీడు పచ్చవాడు వీడి నల్లవాడు అంటూ ఆ ఈ విభాగం ఈ దృష్టిని కొంచెం అధిగమించగలిగితే ప్రతి మనిషి ఎందు కూడా ప్రస్ఫుటంగా ఆ ఈశ్వరీయ శక్తి మనకు గోచరిస్తుంది ప్రతి ప్రాణి ఎందు గోచరిస్తుంది సో ఈ విధంగా బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్ భేద దృష్టిని అధిగమించి చూడగలిగిన వాళ్ళకి ఈ ముందు తూర్పు దిశ బ్రహ్మయే గలదు అయితే మిగిలిన దిక్కుల మాట ఏమిటి భాష్యకారులు తామా సో తూర్పు వైపున ఎలాగైతే గలదు పశ్చిమ వెనక వైపును కూడా బ్రహ్మయే గలదు సో ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే హిరణయ పరే కోశే అని చెప్పారు కదా అంటే తన హృదయం లోపల ఆ కోశము కలదు ఆ హృదయ స్థానంలో పరబ్రహ్మ గలదు ఆత్మరూపంగా అని చెప్తే తన హృదయంలోనే బ్రహ్మ ఉందేమో ఇంకా తన చుట్టుపక్కల ఎక్కడా లేదేమో అని మళ్ళీ ఈ రకమైన భ్రాంచ్ లో ఈ అంతహా బహి అనే విభాగము ఇది కల్పితము కేవలము దేహాభిమానం వల్ల వచ్చిన విభాగము సో దేహాభిమానం ఉన్నంత వరకు అంతహా బహి లోపల బయట అనే విభాగం ఉంటుంది ఆ విభాగం ఉన్నంత వరకు ఆ విభాగం గురించి ఓ మాట అంటూ అలవాటు అది లోపల ఉన్నది ఈశ్వరుడే బయట ఉన్నది ఈశ్వరుడే అని లోపల బయట అనే మాట మీరు ఎందుకు అంటున్నారండి ఉన్నదంట ఈ మాట ఎందుకు అనడం అనవసరం లోపల బయట అన్నాం అనవసరం బట్ స్టిల్ ఆ విభాగ దృష్టిని మనస్సులో పెట్టుకుని అలా చెప్తూ ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే భేద దృష్టి ఉన్నంత వరకు కూడా అభేదాన్ని బోధించటం అవసరం కనుక సో ఆ విధంగా బ్రహ్మ వేదం అమృతం పురస్థాత్ బ్రహ్మ కాబట్టి లోపల ఉన్నదే బ్రహ్మ కాదు సర్వము చుట్టూ ఉన్నది కూడా బ్రహ్మయే పశ్చాత్ అంటే వెనుక భాగంలో కూడా బ్రహ్మయే తర్వాత తా దక్షిణతరేస్ ఊర్ధ్వం దక్షిణత అంటే కుడివైపు ఉత్తరేణ దక్షిణత అంటే ఎడవైపు ఉత్తరేణ అంటే కుడివైపు తథై అదేవిధంగా అధస్లాత్ అంటే క్రింద ఊర్ధ్వం చైన అంటే సర్వ అన్నివైపులా బ్రహ్మయే గలదు అంటే వాక్యం ఒకటి ఉంది యజ్ఞృణోమి శ్రోత్రా శ్రోత్రాభ్యాం త్రహ్మేతి భావయేది యజ్ఞ పశ్యతి నేత్రాభ్యాం త్రహ్మేతి భావయేది ఏది ఏది కంటితో చూస్తామో అదంతా బ్రహ్మయే అని అని తెలుసుకోవాలి ఏది ఏది చెవితో వింటామో అదంతా బ్రహ్మయే అని తెలుసుకోవాలి సో చూడండి చెవితో వినడము అంటే ఎదురువాడు మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు అంటే ఆ వాక్ వాక్ వాగింద్రియము అది ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఆ మాట వినకుండే మనస్సు సంకల్పశక్తి అది ఈశ్వరుని ఆత్మశక్తి అది అది బయటకు వచ్చి వాయువుల్లో ప్రయాణం చేసి మన చెవిలో పడుతుంది మళ్ళీ వాయువు ఈశ్వరుని యొక్క ప్రకట రూపము ఈ చెవి ఇంద్రియము ఇది మళ్ళీ ఈశ్వర శక్తి లోపల మనస్సుకి ఆ శబ్దజ్ఞానం కలుగుతుంది మళ్ళీ అది విజ్ఞాన శక్తి సో ఈ విధంగా హైదరాబాద్ తిట్టిన మాటే అయినా కూడా ఆల్ ది వే ఇట్ ఈస్ ఈశ్వర కాబట్టి అలాగే యజ్ఞ నేత్రాభ్యాం తత్వం బ్రహ్మేతి భావలేదు నేత్రములతో ఏది చూస్తే అదంతా బ్రహ్మే మరి అయితే ఈ ప్రపంచమంతా మాట ఏమిటి దీని మాట ఏమిటండి అదే అంటున్నారు ఆయన అన్యదివ కార్యాకారేణ ప్రసృతం ప్రగతం నామరూపవత్ అవభాసమానం అయితే సర్వము బ్రహ్మే అయినప్పటికీ అన్యదివ అవభాసమానం మరి వలె అన్యదివ మరి వలె ఏమిటా మరి నామరూపత్ అవభాసమా నామరూపములు గలది ఇవలే మరి ఒకటివలే భాషిస్త నామరూపములు అంటే ఇంకా అది అసత్యం అన్నమాట అది విక్ష్యది సత్యం కాదది సో ఉన్నదంతా బంగారమే అయితే అదే బంగారము ఆ స్పేస్ టై స్పేస్ టైం బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తారు బంగారం కేవలం బంగారాన్ని చూడకుండగా ఆ బంగారానికి ఉన్నటువంటి ఒక విశిష్ట రూపాన్ని కూడా చూస్తూ ఉంటారు సో అలాగే ఆ బంగారము స్పేస్లో ఒక విధంగా ప్రకటమవుతుంది నెక్లెస్ అని మీరు అన్న చోట కూడా ఓ ఓ రూపం ఓ ఒక ఏరియాలో ఒక ఏరియాలో బంగారం ఉంటుంది మరో ఏరియాలో ఖాళీగా ఉంటుంది హుక్ ఉంటుంది నెక్లెస్కి హుక్ ఉంటుంది వాట్ ఈజ్ హుక్ ఆ బంగారము ఇట్ ఈజ్ ఇట్ ఈస్ కన్ఫిగర్డ్ ఇన్ స్పేస్ ఇన్ a way that it makes a circle. స్పేస్ స్పేస్లో ఆ రకంగా కన్ఫిగర్ చేయాలి సో మొత్తం మీద ఉన్నదంతా అంతా బంగారమే ఆ బంగారమే ఆ స్పేస్లో ఒక విశిష్టమైన పద్ధతిలో అది ప్రకటమవుతూ ఉంటుంది అలాగే దాని పక్కన ఖాళీ ఉంటుంది మళ్ళీ బంగారపు షాపులో మళ్ళీ ఇంకొక చోట మళ్ళీ ఇంకో నెక్లస్టోర్ అయితే ఇంకో ఆభరణ కనపడుతుంది ఉన్నదంతా బంగారమే అయితే ఈ ఈ బంగారమే అదే ఆ స్పేస్ యొక్క మహిమ చేత ఆ స్పేస్ దానికి ఒక విశిష్టమైన రూపాన్ని అనుగ్రహిస్తూ ఉన్న కారణంగా ఆ స్పేషియల్ బ్యాక్గ్రౌండ్లో ఆభరణముల వలె కనపడుతూ ఉంటాం ఎప్పుడైతే ఒక రూపం కనబడిందో బంగారం అనేది రూపంగా కనపడుతుంది ఒక రూపాన్ని సంప్రదించుకుని కనపడుతుంది ఆ స్పేస్ యొక్క పుణ్యమాని వెంటనే దానికి ఒక పేరు మనం నిర్ధారణ చేసుకుని ఉంటాం ఈ పేరు కండిషన్ ఇంగ్ డీటెయిల్స్ ఇట్ ఈస్ ఎ కండిషన్ దీన్ని ఘటమని ఎందుకు అంటున్నాము అంటే మన అందరము దీన్ని ఘటము అనాలి అని కండిషన్ అయి ఉన్నాం అంచేత ఘటమని అంటున్నాం ఒకప్పుడు మీ కండిషనింగ్ వేరు నా కండిషనింగ్ వేరే అయితే మనం ఒకటి మీరు ఇంకోటి ఏదో ఫార్చునేట్లీ చాలా అంశాల్లో కండిషనింగ్ సమానంగా ఉంది అంచేతనే ఏదో కలిసి పాఠం చదువుకోవడం అనేది జరుగుతుంది సపోజ్ మీ కండిషనింగ్ వేరు నా కండిషనింగ్ వేరనుకోండి ఆ పాఠం నచ్చిన వాళ్ళు బోడన కొనున్నారు లోపల I డు నాట్ హ్యావ్ ఏనీ గ్రీవెన్స్ ఇగ్నిస్ ఎందుకంటే ఐ నో వై దే కాంట్ అప్రిషియేట్ మై లెఫ్ తర్వాత నన్ను ఈ మధ్యన లలితా సహస్రనామానికి అర్థం చెప్పండి స్వామిజీ అని ఎవరో కూడా నేను చెప్పగలుగుతాను నా దగ్గర ప్రశ్న కూడా లలితా సహస్రనామానికి సౌభాగ్య భాస్కరా అనే భాష్యం కూడా భాష్యం అని అంటారు అన్ని భాష్యాలే ఏది భాష్యం కాదు సో సౌభాగ్య భాస్కరం వ్యాఖ్యానం అని భాస్కరాచార్య వ్యాఖ్యానం ఉంది నా దగ్గర ఉన్న ప్రశ్న చాలా గంభీరమైన వ్యాఖ్యానం అవి ద్వారా అవలేలగా నాకు నేను ఐ కెన్ హ్యాండిల్ ఇట్ ఐ హ్యాండిల్డ్ ఇట్ ఆల్సో కానీ ఐ సెడ్ నవ్ అట్ దిస్ పాయింట్ మేబీ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టీచ్ ఇట్ విష్ణు సహస్రనామం టీచ్ చేయగలుగుతా కానీ లతా సహస్రనామం టీచ్ చేయటం నా కాదు మీరే చదువుకోండి చెప్తారు ఎందుకంటే లతా సహస్రనామం చెప్పాలంటే ఆవిడ ఎర్రటి మంచి అంచుగలిగినటువంటి కంచి పట్టు చీర కట్టుకుని ఉన్నది అని ఒక నామం తర్వాత తలలో మంచి మందార పుష్పముల గుత్తిని తురుముకుని ఉన్నది అని ఇంకోనామం ఇలా ఇలాగ నామాలు నడుస్తూ ఉంటాయి కేవలము ఒక రూపాన్ని భావన చేస్తూ నామాన్ని నడుస్తూ ఉంటాయి దాంట్లో ఇంకా ఒక తంత్రం కూడా స్లోగా ఇంట్రడ్యూస్ అయిపోతుంది సో ఇప్పుడు ఒక రూపాన్ని ఆ రూపాన్ని ఆశ్రయించిండేటువంటి ఒక తంత్రాన్ని దాని అంతా కూడా మీరు ఇంగ్లీష్లో కల్ట్ అని అనొచ్చు సో దాంట్లో ఇప్పుడు ప్రవేశించి ఓపిక నాకు లేదు మానసికమైన సంసిద్ధత నాకు లేదు ఒకప్పుడు నేను అదంతా చూసిన వాడిని దాని నుంచి స్లోగా చూసి దాన్ని విడిచిపెట్టేయలేదు నేను ఐ ట్రాన్స్జెండెడ్ ఇన్ ఏ వే దట్ ఈస్ ది కరెక్ట్ వే ఆఫ్ సేయింగ్ ఇట్ సో హ్యావింగ్ ట్రాన్స్జెండెడ్ ఇట్ ఐ డోంట్ వాంట్ గో బ్యాక్ ఇన్ ఇట్ దోర్ యూ ప్లీజ్ రీడ్ ఇట్ యువర్ సెల్ఫ్ అని సో సో మచ్ సో ఒక రకం పాఠం చెప్పడం నా వల్ల కాదు నేను చెప్పే పాఠం వినే ఉత్సాహం కొంతమందికి ఉండకపోవచ్చు దేని ఫోర్ సో వీ గో ఎలాంగ్ టీచర్ దేర్ ఫోర్ వీఆర్ దట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ ద థింకింగ్ ప్రాసెస్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పడం కోసం చెప్పాను కాబట్టి మనందరికీ ఒకే రకం కండిషనింగ్ ఉన్న సందర్భాల్లో వీ సీ ది సేమ్ ఆబ్జెక్ట్ అందు ది సేమ్ నేమ్ కండిషనింగ్ మారిపోతే దాని నామం మీరో రకంగా అనుకుంటారు ఇంకోహడు ఇంకో రకంగా అనుకుంటాడు కాబట్టి నామరూపములు అవి అంతిమ సత్యము అని మనం ఎన్నడూ అనుకో ఎందుకంటే ఇప్పుడు అదే అదే దానికి ఇప్పుడు నీరుంది నీరుని మనం నీరు అని అంటాం తన్నీ అంటారు తమిళనాడికి వెళ్తే ఇంకో చోటుకు వెళ్తే వాటర్ అంటాడు మరో చోటుకు వెళ్తే ఇంకో పేరులో పిలుస్తాడు సో ఈ విధంగా నామములు వేరుగా ఉన్నాయి కానీ వస్తువు ఒక్కటే నామభేదమే ఉంది కానీ వస్తుభేదం లేదు నామభేదం ఎందుకు వచ్చిందంటే ఆ లాంగ్వేజెస్ ఆ కండిషనింగ్ భేదాన్ని బట్టి నామభేదం వచ్చింది సో ఈ విధంగా నామరూపములు అనేవి అవి అంతిమ సత్యం అని మాత్రమే అనడం అనుకోండి అయితే మీరు అనొచ్చు నామం అంతిమ సార్ నామం వేరు రూపం వేరని కాదు నామరూపాలు కలిసే ఉంటాయి ఇంకా అలా అనిపించవచ్చు కానీ రూపా ద థాట్ ఈజ్ రూపా అండ్ ద వర్డ్ ఈజ్ నామా థాట్ లేని పదం ఉండదు సంకల్పం లేని పదం ఉండదు పదం లేని సంకల్పం ఉండదు సో మీరు మీరు ఘటము ఐడియా మీలో ఉంటే మీ మనసులో ఉన్నప్పుడే ఘట అనే పదాన్ని మీరు ఉచ్చరించగలుగుతారు ఘట అనే పదాన్ని ఉచ్చరిస్తున్నారంటే దాని రూపం యొక్క ఐడియా మీ మనసులో ఉండి ఉంటుంది రెండు కలిసే ఉంటాయి చిన్నపిల్లవాడు ఘటము అని అండు వారికి ఘటం అనే ఐడియా కూడా ఉండదు ఐడియా ఉన్నప్పుడే ఆ పదాన్ని చెల్లించగలుగుతాడు నార్మల్గా ఏదో హ్యాండిక్యాప్డ్ అలాంటి అదే దట్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ నార్మల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఆల్సో అదే హ్యాండిక్యాప్డ్ అంటే డంబ్ పెర్సన్ మాట్లాడలేని వర్డు ఇన్వోస్టీ వర్డ్ మేబీ హీజ్ నాట్ ఏబుల్ టు అర్పిచ్యులేట్ ఇట్ but he knows the word word is known him to him and there is the thought corresponding thought avan <laughs> telikonda thaatu undi prasakthaledu thaatu lekunna da padam telise prasakthaledu kabati a thaat and word they go together all the way thanaka thought is roopa word is nama avai ee namaroopamlo evaithe galavo ivu viye antimam satyamu ani yellado anukuntaru namaroopamulu అవి దట్ ఈస్ ది నోన్ వరల్డ్ మనకి జ్ఞాత ప్రపంచం దృశ్య ప్రపంచం మన చేత తెలియబడుతూ మన చేత చూడబడుతూ ఉండే ప్రపంచం ఏదైతే కలదో అది నామరూపాలు ఈ నామరూపాల్లో ఇరుక్కుపోయి ఇదే అంతిమ సత్యం అనుకున్న వాడికి వాటి నుండి విముక్తే లేదా అసలు మీకు సంసార బంధం నుండి విముక్తి కావాలంటే యూ హ్యావ్ టు స్టార్ట్ అట్ ద పాయింట్ నామరూపములు మిథ్య అది సత్యం కాదు అనే పాయింట్ దగ్గర మొదలుపెట్టాలి అక్కడ మొదలు పెట్టాలి అక్కడ మొదలు పెట్టకుండా మీకు సుఖ దుఃఖములు ఎందు సమచిత్తం ఉండాలి మనం బోధిస్తూ ఉంటాం మీకు సుఖ దుఃఖములు దేనివల్ల కలుగుతాయి బాహ్యమునందు అనుకూల ప్రతికూల పరిస్థితుల వల్ల క్రమంగా సుఖ దుఃఖాలు కలుగుతాయి బాహ్యమునందు ప్రకటమయ్యే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చిపోయేవి ఆగమాపాయన శ్రీకృష్ణుడు అంటారు అవి వాక్యముండే పరిస్థితి అనుకూల పరిస్థితి నిలబడదు ప్రతికూల పరిస్థితి నిలబడదు వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది అనిత్యాహ అగమాపాయన అనిత్యాహ కనుక నిత్యం అనిత్యములంటే కాలము చేత పరిచ్ఛన్నం అంటే సత్యాలు కావాలి వచ్చిపోయి సత్యం ఎందుకు అవుతుంది స్థిరంగా ఉండింది సత్యం అవుతుంది కానీ వచ్చిపోయింది సత్యం ఎందుకు అవుతుంది కాబట్టి అది అనిత్యము అది అసత్యము నిత్య సత్యము కాదు అనే సత్యాన్ని వీడు గుర్తించినప్పుడు మాత్రమే సుఖ దుఃఖముల ఎడల సమచిత్తత్వాన్ని అలవాటు చేసుకోగలుగుతాం రైట ఉన్నదంతా కరెక్టే అదంతా సత్యమే అన్నప్పుడు మీరు సమచిత్తత్వాన్ని అలవాటు చేసుకోవడం చాలా కష్టం అవుతుంది యూ హెవ్ ఎన్ఫోర్స్ ఎ కైండ్ ఆఫ్ టాలరెన్స్ దట్ న్యాచురల్ స్పాంటేనియస్ ఇంజూరెన్స్ అనేది రాదు సహజసిద్ధమైనటువంటి సహన శక్తి రాదు బలాత్కారంగా టాలరెన్స్ తెచ్చుకోవాలి చాలావరం కార్తీక మాసంలో స్నానం బలాత్కారంగా అతి కష్టమైతే స్నానం చేసి వచ్చి కూర్చుంటాడే ఆ రకంగా బలవంతంగా టాలరెన్స్ తెచ్చుకోవాలి అది ఎంతసేపు నిలబడుతుంది తల కొంతసేపు మళ్ళీ పోతుంది సో నేను ఇంకేమైనా సరే కోపం తెచ్చుకోను అని పళ్ళు బిగించి కూర్చుంటాడు పోవంట అయ్యేపటికి అంటే అది సోడా గుడ్డీ ఇలాగా బయటకు వస్తుంది ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం ఉపద్రవంగా వచ్చేస్తుంది కాబట్టి సో జగత్తు నామరూపములు సత్యము అని మీరు అనుకుంటూ ఉన్నంతసేపు మీకు సంసార బంధం నుండి విముక్తులే నేను దీని గురించి చాలాసార్లు ఆలోచించాను ఆ ప్రసంగంలో నా ఇంటెంట్ లేకుండానే నాకు అటువంటి వివక్ష అంటే మనం ఇలా చెప్పాలి అనేటువంటి వివక్ష లేకుండానే స్పాంటేనియస్గా ఈ భవిష్యత్తు గురించినటువంటి ప్రొడిక్షన్స్ వాటిని a kind of a kind of a uh, tritschism uh, we go about to do. spontaneous I mean, uh, there is no intervention for allage ee talapulu talapulu kitigilu antu untaru vastu shastranu kuda adedo danni vivarshinchadanu nenu adru apparu janane nenu edo guddev hottacharya ja shishyunnu meeru anukuntu communist wala shishyunnu meeru anukuntu i am not uh, any of the waluru manestharu they have some other reasons వాళ్ళు నాస్తికులు నాస్తిక భావంతో విమర్శిస్తారు నేను ఆరోగ్యంగా విమర్శించింది కానీ నేను అనుకుంటాను నేను ఆలోచిస్తాను వాళ్ళు నేనే ఆలోచిస్తాను వై ఇట్ హ్యాపెన్స్ లెక్ట్ చేసిన బట్ ఏమవుతుందంటే ఒకప్పుడు ఏమనుకుంటుందంటే నాకు వెన్ సంథింగ్ ఈజ్ కమింగ్ స్పంటేనియస్లీ ఐ షుడ్ నాట్ డిస్టర్బ్ ఇట్ అని అనిపిస్తుంది సో వాట్ ఈజ్ ది బేసిస్ బిహైండ్ దిస్ స్పాంటైనిటీ ఏమిటో చెప్పంటారా ఏంటంటే భవిష్యత్తు ఏమిటారు తెలుసుకునే ప్రయత్నంలో జగత్తు మిథ్య అనే అవగాహనా లోపం ఉంది దాంట్లో దట్ ఈజ్ ది ప్రాబ్లం మీరు తెలుసుకోవాల్సింది జగత్తు మిథ్య అని కానీ భవిష్యత్తు గురించి కాదు తెలుసుకోవాల్సింది భవిష్యత్తు ఏదోలా ఉంటుంది ఎలా ఉంటుంది సుఖదుఖముల మిశ్రమంగా ఉంటుంది ఎలా ఉంటుంది భవిష్యత్తు దీని గురించి తెలుసుకునేది ఉంది రెండు వేల ఐదులో భవిష్యత్తు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది కొంచెం మోకాళ్ళు ఇప్పుడు ఉన్నదానికంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి కొంచెం అలసత అది ఉంటుంది ఎండలు మోరారులేసే లాగే ఉంటాయి ధరలో పేసర్ ఇటు అటుగా ఉంటాయి మన మన దుఃఖాలు మన బెట్టర్నెస్ మన మన కంప్లైంట్స్ అవి మొరార్లేస్ నడుస్తూ ఉంటాయి అంతా మోరార్లస్ నడుస్తూ ఉంటుంది డీటెయిల్స్ ఇస్తే ఏం చేస్తారు మీరు డీటెయిల్స్ వాట్ యూ విల్ డూ విత్ ది డీటెయిల్స్ సినిమా ఉందనుకోండి కాబోయే సీన్స్ అన్ని మీ గ్రాఫిక్స్ ఇస్తే ఏం ఎంజాయ్ చేస్తుంటుండీ అది ఏదో ఓవరాల్గా మంచి సినిమా అని తెలుసుకుని వెళ్ళి కూర్చుంటే ఎంజాయ్ చేస్తారు కానీ అలాగే జీవితాన్ని కూడా లెట్ ఇట్ అన్ఫోల్డ్ లెట్ ఇట్ అన్ఫోల్డ్ తర్వాత ఈ ఈ జీవితము ఈ జగత్తు దాని మీద అంత ఉండకూడదు ఆ అధినవేశము సంస్కృతంలో అంతటి ఆగ్రహము అంత కమిట్మెంట్ ఉండకూడదు అది మిత్యని కాబట్టి అది మిత్యని తెలుసుకునే ప్రయత్నం చేయాలి కానీ కాలములో విభాగం ఇచ్చ అంత అజ్ఞానం అదే కానీ ఇంకొకటి లేదు ఐ క్లియర్లీ సీ దాట్ దెన్ ఫోర్త్ ఐ ఐ డిస్కరేజ్ కనుక ఈ జగత్ అనేది ఏదైతే ఉన్నదో నామరూపవత్ అన్యదివ అవభాసమానం ఇది బ్రహ్మ కాదు బ్రహ్మ కంటే భిన్నమైన లేదో అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది మీకు కనపడేదంతా నామరూపములు కాబట్టి తప్పించి మరొకటేం కాదు ఇది బ్రహ్మయే అలాగైతే బంగారమే నెక్లెస్ మొదలైన రూపముల్లో భాషిస్తుందో నగల రూపంగా భాషిస్తుందో అదే బ్రహ్మ అలాగే బ్రహ్మ కూడా కావ్యాకారేణ ప్రసృతం ప్రగతం కావ్య రూపంగా అంటే నదులు లేకపోతే నక్షత్రాలు గెలాక్సీ గెలాక్సీలతో మొదలెట్టండి ఆ బ్రహ్మే గెలాక్సీలు నక్షత్రాలు తర్వాత గ్రహాలు భూమి నదులు పర్వతాలు పెద్ద ప్రాణులు చిన్న ప్రాణులు మనుష్యులు పశువులు పక్షులు ఇన్ని రూపాలుగాను ఆ బ్రహ్మే ప్రకటమై ప్రసృతం ప్రగతం బ్రహ్మ ఈ సర్వము ప్రకటమైనది ప్రసృతం అంటే బ్రహ్మ ఇవన్నీ వచ్చాయి ప్రగతం అంటే ఆ బ్రహ్మ వీటన్నింటి వ్యాపించి ఉన్నది సో నగలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి బంగారం నుంచి వచ్చాయి నగలన్నింటి ఎందు ఏది వ్యాపించి ఉంది బంగారం వ్యాపించి బంగారం వైపు నుంచి చెప్పాలంటే నా బంగారమే నగలన్నిటి ఎందు వ్యాపించి ఉన్నది అని చెప్పాలి నగల వైపు నుంచి చెప్పాలంటే నగలే నగలన్నీ బంగారం నుండే పుట్టేవి అని చెప్పాలి ప్రసృతం అంటే ప్రసరించినవి బహిర్ నిర్ నిర్గమించినవి సర్వం బయటకు వచ్చింది ప్రగతం బ్రహ్మయే సర్వమునందు వ్యాపించి ఉన్నది సత్తారూపంగా వ్యాపించి ఉన్నది సద్రూపంగా ఉనికి రూపంగా యాత్రించవు ఆ ఉనికి మీకు ఆ స్పేస్ని బట్టి ఒకే బంగారం అనేది ఆభరణాలుగా స్పేస్ పుణ్యమాన్ని కనపడ్డట్టే ఆ అఖండమైన ఉనికి ఖండఖండాలుగా స్పేస్ కారణంగా ఖండఖండాలుగా విడిపోయి ఉన్నట్టుగా కనపడుతుంది కాబట్టి దీన్ని బ్రహ్మ సర్గ వివేకము ఈ శ్లోకంలో శంకరులు ప్రతిపాదించిన దానికి బ్రహ్మ సర్గ వివేకము సర్గ సృష్టి సో సృష్టి బ్రహ్మ రెండింటి మధ్యన మీరు ఆ వివేకాన్ని వగా చేసుకోవాలి అని చెప్తారు సో బంగారం షాప్లోకి వెళ్ళినట్లయితే బంగారము నగలు ఆ వివేకాన్ని తెలుసుండాలి నగ కొనుక్కోవడం తప్పు కాదు నగ పెట్టుకోవడం తప్పు కాదు కానీ బంగారము నగ అనే వివేకం లేకపోవటం మొర ఏ విధంగా లోకం వ్యవహారాలు చేయటం తప్పు కాదు ఇల్లు తప్పు కాదు డబ్బు సంపాదించటం ఇవాళ ధర్మకార్యాలు చేయటం తీర్థయాత్రలు చేయటం నదీ స్నానాలు చేయటం అన్ని మంచిది లేదంతా రికమ్సైల్స్ ఆల్ దీస్ థింగ్స్ ధర్మానికి సంబంధించి ధర్మబద్ధమైన ఇట్ ఈస్ రికమ్సైల్డ్ హ్యాపీలీ ఇట్ ఈస్ నాట్ ది ప్రాబ్లం కానీ ఇదే పరమార్థము పరమసత్యము అని మాత్రం అన్నానికి తెలిపారు కాబట్టి సర్గ సృష్టి నామరూపాత్మకము మిథ్య దీని మూలంలో ఉన్నటువంటి ఆ అఖండ సద్రూపమైన పరబ్రహ్మయే సత్యము Aparabrahma allow unto me, we don't know, we cannot know. Kabate, known and unknown, it is a, sargha is a known. Kaliya badehya, drishyam. And Brahma is a drishyam. Yattada drishyam agrashyam. Unutrishyam gada, adreshyam and adrishyam. Agrashyam. Karmaendriyam ulato dhannam iru particularu, jnanaendriyam ulato dhannam iru dharishyam chavayaru. Tanuka, it is the unknown and unknowable, but... ఏమన్నా అన్నోన్ అండ్ అన్నోయబుల్ తెలియబడదు తెలియబడాలదు తెలియలేదు అటువంటి దాన్ని అది హౌ దట్ కెన్ బి రియల్ అని మీరు అంటారేమో అదే మరి దాంట్లో ఉన్న రహస్యం దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ ఈజ్ రియల్ అండ్ ఆ రియాలిటీ కూడా మీకు ఇట్ ఈజ్ సో పొటెంట్లీ సో పేటెంట్లీ ఎక్స్పీరియన్స్డ్ బై యూ అదేదో మీకు దూరంగా ఉన్నది కూడా కాదు నేను అనే భావన మీకు దూరంగా ఉందండి నేను ఉన్నాను నేను ప్రకాశిస్తున్నాను ఐ ఆమ్ అండ్ ఐ షాయి ఇది ఎవరికి దూరంగా ఉంది దీన్ని దూరంగా ఎవడైనా ఉన్నాడా కాబట్టి ప్రతి వ్యక్తి కూడా ఆ బ్రహ్మని తెలుసుకోలేడు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇట్ ఈజ్ యూ ఎలాగో తెలుసుకుంది కాబట్టి యు ఆర్ దాట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు స్టంబుల్ అప్న్ ఇట్ అది కాలఘట్టంగా తగిలిదేం కాదు అది ఎందుకంటే యు ఆర్ బ్యాడ్ కనుక అది ఇట్ ఈజ్ అన్నోన్ ఫ్రమ్ ది పాయింట్ ఫ్రమ్ ది స్టాండ్ పాయింట్ ఆఫ్ సెన్సార్డన్స్ అండ్ మైండ్ బట్ ఇట్ ఈజ్ ది ఫౌండేషన్ ఆఫ్ యువర్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సో పొటెంట్లీ యువర్ సెల్ఫ్ కనుక బ్రహ్మ అన్నోన్ అయినప్పటికీ కూడా ఇట్ ఈస్ సో రియల్ నా నా స్వరూపం ఏదో నాకు తెలియదు ఇంకా నేను తెలుసుకోవడం తర్వాత వాట్ ఏమాయ్ నాకు ఇంకా తెలియదు బట్ ఏమాయ్ అన్ రియల్ నో ఏదైనా ఒకటి రియల్ అనేది అసలు ఈ సృష్టిలో ఉంటే అది నేనే ఐయామ్ ఈస్ ది ఓన్లీ రియల్ థింగ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఫాలోస్ ఐయామ్ కాబట్టి దట్ నోన్ అన్నోన్ బ్రహ్మ సర్గ వివేకము నోన్ నుంచి అన్నోన్ మీదికి మనస్సుని మరణించాలి మనస్సును అన్నోన్ మీజకి మళ్లించాలంటే ఇది అన్నోను ఇది నోను ఎక్కడి నుంచి ఇక్కడికి మళ్ళించండి అలా ఎలా ఉంటుందండి ఇది అన్నోను ఇది నోనని చెప్తే ఇంక ఇంకా అన్నోన్ అది నోనే అవుతుంది అది హౌ టు హౌ టు డైవర్ట్ ది అటెన్షన్ ఫ్రమ్ నోన్ టు అన్నోన్ హౌ జస్ట్ బై నోయింగ్ డట్ ది నోన్ ఇస్ అన్ రియల్ అది ఇది ఓన్లీ అన్నోన్ మీదికి మీరు మళ్ళించక్కర్లేదు అన్నోన్ ని యాజ అన్నోన్ యూ నీడ్ నాట్ హ్యాండిల్ ఇట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు హ్యాండిల్ ఇట్ ఆల్సో ఎందుకంటే ది అన్నోన్ ఈజ్ యువర్ సెల్ఫ్ కాబట్టి ఈ బ్రహ్మసర్గ వివేకాన్ని చాలా ఖచ్చితంగా వ్యక్తి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది ఎప్పుడూ కూడా సూపర్ఫిషియల్గా ఉండి దాన్ని దాన్ని హ్యాండిల్ చేయడానికి దానికి పెద్ద విజ్ఞాన పెద్ద క్రియేటివిటీ ఏమక్కర్లేదు ఏమిటి క్రియేటివిటీ కావాలి క్రియేటివిటీ ఏం కావాలి ఏమో కళ్ళ ఏదో ఇప్పుడు ఏదో మీకు ఏదైనా ఒక కథ చెప్పి మీ చేత పూజ చేయించాలనుకోండి దానికి క్రియేటివిటీ ఏం కావాలి దానికి కొంచెం ఆ పూజ చేయించే పద్ధతి కథ చెప్పి అలవాటు ఉంటే సరిపోతుంది దానికోసం క్రియేటివిటీను తర్వాత మిమ్మల్ని లోతుగా ఆలోచింపజేయడా చేయాలంటే అదేదైనా కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన పని కానీ మీ అందరి చేత ఒక నామ సంకీర్తనం చేపించి Hare Rama ne chepinche, which is a very nice thing to do. I am not ignorant to it. He said, me andarne ikkala hodha, homo konna hodha kate, me andarne dhanshuktu gurcho vete. Dampatala ga vachukurcho honne hende, mahanam ga vachukurcho honne hende. Huncha, even paddha kala. Haan, hindu kante, a dampatya bhava moanladi, it's a very big commitment in the Hindu society. So you can make use of it. దంపతులకి మేమో దంపతి పూజలు ఏర్పాటు చేస్తాం అదే చెప్పచ్చు ఓ పెద్ద ఎంటర్ప్రైజ్ కింద తయారు చేసినా బట్ ఇట్ ఈస్ హైలీ సూపర్ స్పెషియల్ అండ్ దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ హూ డూ దాట్ సో సో ఐ టెల్ యూ బట్ దేర్ ఆర్ వన్ ఆర్ టూ పీపుల్ హూ టాక్ ఆఫ్ Rejecting the known and అండ్ ట్రావెలింగ్ ఇన్ టు ది అన్ నోన్ ఆ భాష మాట్లాడేవాడు మీకు చాలా రుచిగా ఉంటుంది కాబట్టి ఎనీవే సో ఆ బ్రహ్మసర్గ వివేకాన్ని ఈ మంత్రం యొక్క విశిష్టత బ్రహ్మసర్గ వివేకమే సో ఆ విధంగా సర్వత్ర బ్రహ్మే తర్వాత కిం బహునా బ్రహ్మైవేదం విశ్వం సమస్తం ఇదం జగత్ వరిష్టం వరతమం ఇన్ని మాటలేలా కిం బహునా ఇన్ని మాటలేలా బ్రహ్మవేదం విశ్వం విశ్వం అంటే సమస్తం అనర్థం విశ్వవిశ్వానికి అర్థం సమస్తం అని ఆల్దీస్ ఈజ్ బ్రహ్మన్ ఆల్దీస్ ఈజ్ బ్రహ్మన్ అంటే ఏమిటో తెలుసునండి ఏదైతే ఆల్దీస్ అని నువ్వు అనుకుంటున్నావో అది వాస్తవంలో బ్రహ్మ మాత్రమే అని బాధాయాం అంటారు దేనినైతే నగలు అన్ని నగలు అని అనుకున్నావో అది వాస్తవంలో ఒకే ఒక బంగారము కాబట్టి నగలు అనే నామరూపాలో తిరస్కారం ఉంటుంది అన్ని అనే బహుత్వ తిరస్కారం కూడా ఉంటుంది సో నామరూప తిరస్కారం చేసి నామరూపముల తత్వాన్ని ప్రతిష్ట చేయటం జరుగుతుంది అట్ ది సేమ్ టైం ఆ తత్వము ఇట్ ఈస్ ఇట్ ఈస్ వన్ విథౌట్ ది సెకండ్ అనే సత్యాన్ని కూడా గుర్తించే ప్రయత్నం చేస్తాం సో ఇదం విశ్వం సమస్తం ఈ జగత్తంతా కూడా ఈ సర్వము కూడా ఇంక జగత్ అంటే ఉంది ఈ సర్వము కూడా బ్రహ్మ ఇప్పుడు ఈ సర్వము బ్రహ్మ అని ఎప్పుడైతే తేలిందో చక్కటి కంక్లూషన్ చేస్తుంది మంత్రం ఇదం వరిష్టం ఈ జగత్తుందే ఇది వరిష్టం వర వర వర తమ మూడు తర ఆ వరిష్టం అంటే తమ స్థానంలో వచ్చింది అది సో వరిష్టం అంటే వర తమం భాష్యకర్ల గారు అసలు వర అంటే శ్రేష్టమైనది మనం కోరుకోదగ్గది వరించదగ్గది సో శ్రేష్టమైన వాటిలో మనము కోరదగ్గ వాటిలో సర్వోత్కృష్టమైనది ఈ జగత్త ఏ రూపంగా బ్రహ్మరూపంగా సో జగత్ వరిష్టం సో ఇప్పుడు నగలు ఆధర రూపంగా దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ లేక బట్ యాజ్ గోల్డ్ అఫ్కోర్స్ ఇట్ ఈజ్ వరిష్టం ఇట్ ఈజ్ వరిష్టం ఆల్ ది వెల్ యాజ్ గోల్డ్ అభ్యంతరం ఏమి ఉండండి గోల్డ్ అభ్యంతరం ఏమి ఉండదు ఇప్పుడు మీరు నేను మీకు ఒక పది తులాల బంగారం ఆభరణం రూపంగా ఇద్దామనుకుంటున్నాను మీకు నెక్లెస్ చేయించి ఇస్తాను అని నేను ఎవరితోటైనా అన్నాననుకోండి అప్పుడు ఆమె దగ్గర నెక్లెస్ ఆల్రెడీ ఉందనుకోండి ఆమె అనొచ్చు నెక్లెస్ నా దగ్గర ఆల్రెడీ ఉందండి మీరు ఇవ్వండి బతున్నాలు బంగారం ఇవ్వడం వరకు బాగానే ఉంది నెక్లెస్ మాత్రం వద్దు వంకీలు ఇవ్వండి అని అడగచ్చు సో సో నెక్లెస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ బట్ గోల్డ్ ఈజ్ యాక్సెప్టబుల్ గోల్డ్ విషయంలో అబ్జెక్షన్ ఏ ఉంటుంది నెక్లెస్కే అబ్జెక్షన్ ఎందుకంటే రాజద్వేషములు అన్నది మనలో ఉద్బుద్ధం చేస్తుంది మనలో రాగద్వేషాలని పైకి రేపుతుంది ఫోర్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బట్ యాజ్ గోల్డ్ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్ అలాగే ఈ జగత్తు బ్రహ్మాని మీరు తెలుసుకుంటే ఇంకది బంధమే ఉంది అది బంధించే ప్రసక్తే లేదు సర్వోత్కృష్టమైనటువంటి బ్రహ్మరూపంగా దాన్ని తెలుసుకుని ఇది ఈశ్వరుని యొక్క ప్రకట రూపము అనే సత్యాన్ని గుర్తించి ఇది కంఫర్టబుల్ రిలాక్స్ లే అని దాని యొక్క బోధ తర్వాత అబ్రహ్మ ప్రత్యయ సర్వ అవిద్యామాత్ర ప్రజ్వామివా సర్ప్రత్యయ మరైతే ప్రత్యయము అంటే సంకల్పం మనస్సులో వచ్చే అవగాహనకి ప్రత్యయం అని పెరు కానీ జగత్తును చూస్తే సర్వమును చూసినప్పుడు జగత్తును చూడడం అంటే మీరు జగత్తులో ఒక మొక్కను చూడరు సర్వమునే చూస్తారు జగత్ అంటేనే భేద భేదమే అలా ఉంటుంది సో మీరు ఒకదాన్ని చూడరు అన్ని అన్నింటినీ కలిపే చూస్తారు ఇప్పుడు గదిలో ఒక కొండ ఉన్నది ఇంకేమీ లేదు గదిలో కొండను చూసాను అంటే మీరు ఒక్కదాన్ని చూశారా గది చూశారు గోడలు చూశారు మధ్యలో స్పేస్ చూశారు ఇన్ ఇన్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్ కొండ ఉంది అని చూశారు సో అలాగా యు సీ ఎన్ ఎంటైర్ ఎన్ ఎంటైర్ అసెంబ్లీ యు సీ యూ నెవర్ సింగిల్ థింగ్ కాబట్టి అధ్యతనే సర్వహా సర్వహా అని ఇక్కడ కాబట్టి సో సర్వ అబ్రహ్మ ప్రత్యయ మేము వీటన్నింటినీ చూస్తున్నాము మాకు బ్రహ్మ కనపడటం లేదు దేవ్ ఈజ్ నో బ్రహ్మ హియర్ ఈ సర్వము ఉన్నాయి కానీ బ్రహ్మ లేదు అనేటువంటి భావన ఏదైతే ప్రత్యయ అంటే భావన ఆ రకమైన ధారణ ఆ రకమైన అవగాహన ఏదైతే కలదో అది అవిద్యా మాత్ర శంకరులు పదాలను ఎలా ప్రయోగిస్తారంటే చాలా అలవోకగా ప్రయోగించవారుస్తారు అది భ్రాంతి మాత్రమే అన్నారు భ్రాంత్ అంటే ఎలాగంటి భ్రాంత్ అంటే రజ్వాను సర్ప్రత్యయ ఇవ రాడు చూసి పావం అనుకుంటాడు రాడు చూసి పామని ఎందుకనుకుంటాడు మీరు ఆలోచించండి వాడి హృదయంలో భయము పేరుకొని ఉన్నది కనుక వాడు త్రాడు చూసి పావం ఆ భయము మన మనస్సులో ఉండిపోయింది ఎప్పుడూ మనం ఆ భయాన్ని నివారించే ప్రయత్నం చేయలేదు కాబట్టి అలాగే ఉండితే ఆ భయాన్ని మనం క్యారీ ఆన్ చేసేస్తాం అంత వాడు మోసం పోతూ ఉంటాం ఇందాక మీకు మనం వచ్చేసాను పర్వత వ్యక్తి వాడు బరువు పట్టికలను కూడా తేలిక సో ఆ జీవితంలో ముందుకి ఇప్పుడు కొంతమంది అంటారు మాకు బ్రహ్మజ్ఞానం కావాలంటారు అంటే బ్రహ్మజ్ఞానం దగ్గరికి మనం చేరుకోవాలంటే ఓకే వీఆర్ రెడీ టు రీచ్ బ్రహ్మజ్ఞానం హౌ హౌ అంటే ఇదో మా సామాన్యత ఉంది దీంతోపాటే అంటే మా రాగద్వేషాలు మా భయాలు మా మాకుండేటువంటి సూపర్ స్టేషన్స్ వీటన్ని కట్టగట్టుకుని వీటితో పాటే మేము బ్రహ్మజ్ఞానాన్ని చేరుకుంటాము హా ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్ కాబట్టి పర్వతారోహణం చేసేప్పుడు ఈ సామాన్లన్నీ బుట్టలు కట్టుకుని వెళ్తారంటే ఎక్కడ కుదురుతుంది యూ యూ హ్యావ్ టు డంప్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ ఓన్లీ యూ కెన్ రీచ్ ది సమ్మిట్ సమ్మిట్ దాకా అక్కడ చిన్న చిన్న ఎత్తులు ఎక్కాలంటే కూడా ఈ బరువులు ఆ విధంగా ఈ అజ్ఞానమంతా ఈ అజ్ఞానపు మూట చిన్నప్పటి నుంచి పోవేసుకున్నటువంటి మూట ఎంత అజ్ఞానం అంటే కరడుగట్టిన అజ్ఞానం ఎంత తీవ్రమైన రాగద్వేషాలు ఉంటే సో ది పెర్సన్ ఈజ్ నెవర్ రెడీ టు ఫర్ నెవర్ రెడీ హీ కెన్ నెవర్ ఫర్గివ్ అంటే తర్వాత ఇంటెన్స్ లైక్స్ అండ్ డిస్ అన్న నేను చూస్తూ ఉంటాను ముఖ్యంగా నాకు అమెరికాలో వాడే కనపడుతుంది నేను చెప్తూ ఉంటా కూడా వాళ్ళు అంచేత నా పాఠము వాళ్ళు దే దే లైక్ ఇట్ గ్రడ్జింగ్లీ ఎందుకంటే నేను మొహమాటం లేకుండా చెప్తా ఈ గంటసేపు మొహమాటం ఏంటి ఇంకా నా మొహం మొహమాటం ఈ గంట ఈ గంట మరి సేపు మొహమాటం ఏంటండి ఈ గంట మరి సేపు వస్తువులు ప్రతిపాదన చేయడం గంట మర అయిపోయిన తర్వాత కావలసిన నేను నేను మా చాలా మొహమాట వస్తుండే చాలా బిడిఎస్లో భాగం కలవాడిని కావాల్సిందర మొహమాట చూపిస్తాను ఆ తర్వాత మీరు ఏది చెప్తే దానికి తలకే ఈ గంట మనసేపు మాత్రం ఇట్ ఈజ్ వెరీ ఇట్ ఈజ్ ఎ క్లీన్ అఫ్ సో దే గ్రడ్జింగ్లీ లైక్ ఇట్ దే డోంట్ లైక్ ఇట్ స్ట్రైట్ అవే దే గ్రడ్జింగ్లీ లైక్ ఇట్ ఎందుకంటే నేను నేను అంటాను యూ కెనాట్ క్యారీ దిస్ సైకలాజికల్ బర్డన్ విత్ నేను మీకు స్టాండర్డ్ దృష్టాంతం ఇంతకుముందు చెప్పాను మళ్ళీ గుర్తు ఇట్ ఈస్ మై పర్సనల్ ఎగ్జాంపుల్ ఆ పేరు చెప్తే మీరు పట్టుకొచ్చుదాన్ని కుక్కపిల్ల దృష్టాంతం సో అమ్మగారు వచ్చిందని అడిగారు కుక్కపిల్ల హాస్పిటల్లో ఉంది ఈ ఇమోషనల్ ప్రాబ్లము హౌ టు హ్యాండిల్ ఇట్ అడిగారు మీ వేదాంతంలో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా అని సో నేను చెప్పాను ఎస్ వాట్ ఈస్ దాట్ యు ఆర్ నాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు రేర్ ఎ డాగ్ దట్ ఈస్ ది సొల్యూషన్ and there no swami ji how that is possible then don't ask in vedanta forget about vedanta no no vedantam kuda kavaru jebu jebu sanyasane ante ma eblo mahapunu unnadu that is, you you got make me that i tell you endukante i'm not going to bless you in that respect because అసలు ఆ ప్రాబ్లంని క్రియేట్ చేసింది ఇట్ ఈస్ ఇట్ ఈస్ అన్ అన్నెసెసరీ వాల్యూస్ లైఫ్ ఈ కుక్క పిల్లను కొట్టుకోవడం దీన్ని పెంచుతూ ఉండటం వై యూ షుడ్ డూ దాట్ భూతదయని కలిగి ఉండమన్నారు కానీ కుక్క పిల్లలు చెప్పలేదు అది శాస్త్రంలో భూతదయని కలిగి ఉండమన్నారు సర్వస్థి సర్వ సందర్భాలలో కూడా మనము ఒక ప్రాణికి మనిషి కానీ పశువులు కానీ మన వల్ల జరిగే దయా దయ అంటే మీకు తెలుసు దయ దయ ఉంటే చాలంతే యాక్షన్ ఫాలోస్ ఆటోమాటికల్ యాక్షన్ చెప్పక్కర్లేదండి యాక్షన్ గురించి ఏమిటి బోధించేది భూత దయ కలిగి ఉండు శ్రీకృష్ణుడు అదే చెప్పాడు భూత దయ కలిగి ఉండు అన్నాడంతే యాక్షన్ యాక్షన్ ఫాలో ఆటోమాటికల్ మంచి క్యాండిడేట్కి ఓటు వేయండి ఏం చెప్పేసారో ఫలానా క్యాండిడేట్కి ఓటు వేయమని నువ్వు చెప్పడానవసరం యూ ఓట్ ఫర్ ఎ గుడ్ క్యాండిడేట్ లక్స్ సో బికాజ్ అండర్స్టాండింగ్ ఈజ్ యాక్షన్ యాక్షన్ ఆటోమేటికల్లీ ఫాలోస్ కాబట్టి మనము ఈ మనకున్నటువంటి ఈ దిస్ స్ట్రక్చర్ ఆఫ్ వాల్యూస్ అండ్ ఆల్ ది ఇదంతా ఈ స్ట్రక్చర్ ఒకటి ఉంది మనం సంసారాన్ని ఒక దాన్ని నిర్మాణం చేస్తాం ఇదంతా పట్టుకుని వెళ్ళాలి ఎక్కడికి బ్రహ్మజ్ఞానంలోకి తుకారాం కథ ఉంది తుకారాంకి తుకారాంకి విమానం వస్తుంది అంటే కథ ఇట్ ఈస్ ద స్టోరీ పార్ట్ ఆఫ్ ఇట్ తుకారాముని వైకుంఠం తీసుకెళ్ళడానికి విమానం వస్తుంది విమానం వస్తే ఆయన అంటాడు భార్యతో అంటాడు దాన్ని నాతోభట్రా వైకుంఠానికి వెళ్దాం నాతోపట్రా అంటే అర్థం నేను ఏ జ్ఞాన మార్గంలో నడిచానో ఆ మార్గంలో నడవమని అర్థం నాతో పాట్రా అంటే అర్థం అది సో అంటే వాళ్ళు ఉంటుంది ఇవి గిన్నెలు తోముకుని పని ఒకటి ఆగిపోయింది ఈ గిన్నెలు తోమేసుకుని ఒబ్బిడి చేసేసుకుని తో తోమేసుకున్న తర్వాత ఒబ్బిడి కూడా చేసుకోవాల్సి ఉంటుంది అదంతా చేసేసుకుంది తలుపు తాళం వేసుకుని వచ్చేస్తాను అని అంటున్నాడు అంటే ఈయనంటాడు విదన వైకుంఠానికి వెళ్తున్నావు ఈ గిన్నెల గురించి నువ్వు చెట్టు అక్కడ కావాల్సిన గిన్నెలు ఉంటాయి నువ్వు వచ్చేసేవి అంటాడు అంటే ఇప్పుడే వచ్చేస్తున్నాను మీ ఇంకా మీరు మీరు ముందు అడుగు వస్తున్నా నేను వచ్చేస్తున్నాను అంటుంది సరే ఆయన ఆవిడ సంగతి అర్థం అవుతుంది ఆయనకి ఆయన వెళ్తాడు ఆ విష్ణు దూతలు ఆయన్ని విమానంలో కూర్చోబెట్టుకుంటారు ఈవిడ పరిగెత్తుకు వస్తుంది పాపం చేయి తుడుచుకుంటూ తడి చేయి ఆ తువాలో ఆవేసుకుని ఆవిడ వస్తుంది వచ్చేవాడికి విమానం అసలు అంటే దీ అభిప్రాయం ఏమిటంటే తాత్పర్యం ఏమిటంటే ఇఫ్ యూఆర్ లైట్ ఇన్ హార్ట్ యూ కెన్ రీచ్ ది సమ్మిట్ యూఆర్ బర్జండ్ విత్ సో మెనీ థింగ్స్ మనకుండే బెటర్నెస్ మనకుండేటువంటి రాగద్వేషాలు కోపాలు తర్వాత భ్రాంతులు ఇవన్నీ కట్టగట్టుకుని ఇవన్నీ ఏమీ కూడా విడిచిపెట్టకూడదు వీటినిలాగే భద్రంగా ఈ మూట మనతో పాటు ఉంటే దీంతో సహా బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోదాం అనుకుంటే దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపన్ కాబట్టి సో ఆ బ్రహ్మ ప్రత్యయ సర్వ విద్యాత్ర కాబట్టి మన మనకి సంసారం గురించి జీవితాన్ని గురించి మనకుండే అవగాహన అంతా తప్పే దాంట్లో సత్యం ఏమాత్రం కదా